ఈరోజు ఒక కొత్త పాట మనం నేర్చుకుందాం తర్వాత దేవుని యొక్క వాక్యం గ్రమేస్తాం ఒకసారి నేను పాడే వినిపిస్తాను మీరు సరే ఈ పాట రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి మీరు మీకు ఫ్రీ టైంలో మీకు ఉన్నప్పుడు ఆ రాగాన్ని మీరు మళ్ళా తిరిగి జ్ఞాపకం చేసుకుని ప్రాక్టీస్ చేయచ్చు మన ప్రభు నామం మహిమ పరచబడాల అన్న విషయమే ప్రాధాన్యమైన అంశం మనకి మన ఆరాధనంతామైనామం ప్రతి నోట నుండు ఆయన సన్నిధి ప్రతి చోట నుండును యేసుమము పేరా ప్రతి మోకాంగును ప్రభుయేసుకడ దినము ప్రతి నేత్రమోగను హలలు హాలూయా ప్రభు నామము స్తీ లులూయా హాలు అను స్తీం హలూయా హాలు ప్రభునామం స్తింతుల ూయాలు అనునిత్యం స్తిం ప్రభు వైనాయేసుమం మధురం మధురం ఆత్మీయాకలిపూ తీర్చేడి గణమగునామం ప్రభువైన ఏసునామం వీణుల కోవింద గునామం అన్ని నామములకు పైగా ఉన్నతమైన నామం హలలుయా హాలలు ప్రభునామం స్థుతి హలలుయాలు అనునిత్యం స్ ఖలు ప్రభునామముస్తుతింత హలు అనునిత్యముస్తుతింత అమూల్యమైన ఆదరణీయేసునా భూలోకమంతటిలో ఆరాధనయేసునామం పదివేల శ్రేష్టనామం పూజ మగుసునామం ఈ లోకమంతటను కొనియాడబడు నామం హలు ప్రభునామం స్తతి హలులలుయా హాలుయా అనునిత్యం స్తతి హలు హాలుయా ప్రభునామం స్తతింతు హల్లు హూయా అను నిత్యం స్తు పానను సగు సామర్థ్యమైన సాతాను ఓడించుటకు శక్తి గలనామం మరణమును మరణము ద్వారా ఓడించిన నామం లోకమునకు నిత్య జీవం కలిగించిన గణనామం హలు హాలుయా ప్రభునామముస్తుతింత హలు హాలుయా అనునిత్యం స్తింతు హలు హాలుయా ప్రభు నామముస్తుతింత హలు హాలుయా అనునిత్యం స్తతింతు మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మరోసారి ప్రార్థన సమయానికి గడుపుదాం పరిశుద్ధులకు దేవా వందనాలు వేసాయా ప్రభావా జక్ర గ్రంథంలోని వాక్యాలను కొంతకాలం నుంచి మేము ధ్యానిస్తాం అన్నా ఓ ప్రభావ మీరే మాకు సహాయకులుగా ఉండి ఇంతకాలం అమ్మని నడిపించినారు ఆ వాక్య సత్యాన్ని గ్రహించలాగిన మీ యొక్క పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు ఆ యొక్క అభిషేకం ద్వారా వాటిని బయల్పరిచి ప్రవ్వాటిని గ్రహించి స్వీకరించలాగిన మీరు మాకు మనసుని ఆత్మ అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు వందాలి ప్రవ్వ ఈ లోకము తృనీకరిస్తుంది ప్రవ్వా మన్నా ప్రవ్వ అది రుచి లేని ఆహారంగా వాళ్ళు దాన్ని పరిగణించినారు ప్రవ్వాత నిబంధన కాలంలో ఇగ సమాప్తికి వచ్చేప్పుడు కూడా అలాగే జరుగుతుందన్నారు ప్రవ్వ మనుషులు తన మీ యొక్క వాక్యాన్ని పట్ల ఆసక్తి చూపించకుండా వాళ్ళ తనమని స్వ అభిలాష పట్ల తిరుగుతున్నారు ప్రవ్వ వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి ప్రవ్వ వారి తనమని అనేక వారి తట్టు జతపరుచుకుంటున్నారు ప్రవ్వ మేము ఆ రీతి ఉండకుండా సేపడమని ప్రార్థిస్తున్నాం వాటిని మేము అసహించుకోవాలా ప్రవ్వా ఇక మనుషుల వల్ల కలిగినది ప్రవ్వ ఇది ఇది ప్రవ్ వల్ల కలిగినది కాదు అని మేము చూడగలుగుతున్నాం ప్రవ్వా అటువంటి కళ్ళను మీరు మాకు అనుగ్రహించేందుకు మీకు ఎంతో అందని వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడిందని మీరు మాకు వాగ్దానం చేసినారు కాబట్టి వీటిని మాకు చూపించలాగానే సేపడని వాటిని మేము గ్రహించలాగా తండ్రి వాటి ప్రకారంగా జీవించేలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం ఆయన ఆ యొక్క జకర గ్రంథంలో చివరి ఆ యొక్క దర్శనాన్ని మేము మీద ధ్యనించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపులో సార్ మాకు దయచేయండి ప్రవ్వా మా తలంపులని కాదు ప్రవ్వా మీ తలంపులకు మేము చోటు ఇవ్వాలంటే మీ యొక్క నడిపింపులకు మేము చోటు ఇవ్వాలి ఆలోచనలకు మేము చోటు ఇవ్వాలా క్రీస్తు కలిగిన మనసు మీరును ధరించుకున్నాడు అన్నారు ప్రవ్వా కాబట్టినైనా మీ యొక్క మనసును మాకు అనుగ్రహించండి మా మనసుని తీసివేయండి ప్రవ్వా మా మనసులో అంత లాజిక్ రీజనింగ్ ఈ లోకాతీతమైనవి ఉన్నాయి ప్రవ్వాటినన్నిటినీ తొలగించి స్వసత దయచేయండి మీ మనసు నుంచి ఈ యొక్క వాక్యాన్ని మేము అర్థం చేసుకోవాలంటే మీ మనసు మాకు అవసరం అయినా ఈ యొక్క రాత్రి సమయంలో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా మా మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రవ్వా మీ వాక్యం మీద కేంద్రీకరించుకొని ఉండులాగా సేపడండి జుంటి తేనె దరలకంటే కంటే ఎంతో మధురమైంది ప్రభు దానికి మేము అటువంటి ప్రార్థన తెచ్చేలాగన సేపడండి మా జీతంలో వాటిని అవలంబించుకోవాలా ముఖ్యంగా అనుభవపూర్వకంగా వీటిని మేము అనేకలకు ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిషత్ నామాన తండ్రి ఆమె ఈరోజు పన్నెండవ తారీఖు జూలై రెండు వేల పదహారవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఇంకా బబులోను కాలానికి సంబంధించిన విషయాలను ధ్యానిస్తున్నాం జకరే కాలము అంటే బబులో నుంచి తిరిగి రావడానికి సంబంధించింది కానీ మతపరమైన జీవితం ఇంకా బబ్బులో నుంచి తిరిగి వస్తలేదు బయటికి దానికి సంబంధించిన విషయాలే మనము ధ్యానిస్తున్నాం ఐదవ అధ్యాయంలో మనం వారం అటుపోయిన వారం వరకు ధ్యానించినాం వీళ్ళందరూ తిరిగి బబులోనికి బయలుదేరినారు మతపరమైన జీవితము తిరిగి బబులోనికి బయలుదేరింది బబులో బయటికి తిరిగి వచ్చిన దేవుని బిడ్డలు మళ్ళా తిరిగి బొబులోనికి వెళ్తున్నారు అన్న విషయాన్ని ప్రభు మనకి గత మూడు వారాల నుంచి చూపిస్తున్నాడు ఆ దర్శనమే ఐదవ అధ్యాయంలో మనం చూపిస్తున్నాడు యుగ సమాప్తిలో ఏరీతిగా ఉంటుందన్న విషయాన్ని ముగ్గురు స్త్రీలకు సంబంధించిన బోధని మనం పోయిన వారం ధ్యానించినాం తూములో కూర్చున్న ఒక స్త్రీ అన్న దర్శనాన్ని మనము అటుపైన వరం వరకు ధ్యానించినాం పోయిన వారం మనం ధ్యానించలేదు దేవుని వాక్యాన్ని తూములో కూర్చున్న ఒక స్త్రీ లేక అవుమన్ ఇన్ ద బాస్కెట్ అన్న దర్శనం గురించి మనం ధ్యానించినాం ఆ దర్శని మనము ఆల్మోస్ట్ ముగించుకున్నాము ఆరవ ఆధ్యానికి మనం త్వరగా వెళ్లిపోతున్నాం మరోసారి క్లుప్తంగా ఆ యొక్క ఐదవ దర్శనంలో ఏముందన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ముగ్గురు స్త్రీలు మనకు కనిపిస్తున్నారు ఒక స్త్రీ తూము లోపల అంటే బాస్కెట్ లోపల ఉన్నది గంప లోపల ఉంది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం తనతో పాటు దుష్టత్వము దోషము మరియు తూము మూడున్నాయి అంటే తూము అంటే ఒక కొలత తర్వాత స్త్రీ తర్వాత దోషము వీటన్నింటి దేవుడు సీల్ చేసిండు అన్న విషయాన్ని మనం దనిస్తున్నాం బలవంతం మీద దాని మూతని సీసపు బిల్ల కదది సీసపు బిళ్ళని బలవంతంతో ఆ గంపని మూసేసిండు అన్న విషయాన్ని చూస్తున్నాం చూడండి సరి ఏడో వచనంలో అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల కూర్చున్న ఒక స్త్రీ కనబడును అప్రతడు ఇది దోషమూర్తి బాగా అర్థం చేసుకోండి దోషమూర్తి అంటే సంపూర్ణంగా దోషంతో ఉన్నది ఆ స్త్రీ అని అంటే దోషంలో కెల్లా పండినది కదా పాపం పండింది అంటాం కాబట్టి దోషము సంపూర్ణమైన స్థితిలో ఉన్నది ఆయన జీవితం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యుగ సమాప్తికి వచ్చేప్పటికీ మతపరమైన జీవితము దోషంతో నిండి ఉంటది ఎందుకంటే దేవుని బోధకి విరోధం ఈరోజు పోయిన వారం నుంచి నాకు ఆ విషయాలు దేవుడు చూపిస్తున్నాడు యుగ సమాప్తికి వచ్చేప్పటికీ మతపరమైన జీవితము ఆయన చెప్పిన బోధకి భిన్నమైన బోధాన్ని ఏర్పరచ పేద చూస్తాం భిన్నమైన బోధకులను వాళ్ళు జమ చేసుకుంటారు అన్న విషయాన్ని ప్రపంచమంతటా అది జరుగుతుంది కాబట్టి భిన్నమైన బోధ దేనికి సంబంధించిందంటే మన ప్రభు ఏ విషయాలైతే చెప్పిండో ఆ విషయాలకి ఆపోజిట్గా అన్నట్టు ఉదాహరణకి మన ప్రభు ఆయన నలవది దినములు ఉపాసం ఉన్నప్పుడు ఏం జరిగింది అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోనికి కొనిపోబడను అంటే తండ్రి తన కుమారుణ్ణి అపవాది చేత శోధింపబడటకు ఆజ్ఞాయిచ్చిండు ఈ విషయము ఎక్కడ మనం ధ్యానించము ఏ సంగలలో ప్రకటించడదని అపవాది చేత శోధింపబడటకు కొనిపోబడును అంటే అది ఒక పర్పస్ అన్నట్టు ఒక ప్లాన్ అన్నట్టు దేవుని దృష్టిలో మనం అందరము శోధింపబడాలా ఎందుకు శోధింపబడాలంటే ఆయన రక్షించేవాడు కాబట్టి దేవుడు నాకు అదే విషయాన్ని చూపిస్తున్నాడు యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మన ప్రభుని ఏ రీతిగా శోధించండు మీరు చెప్పండి ఎవరైనా చెప్పగలరా మన ప్రభుని ఎట్లా శోధించండి వాడు ఫస్ట్ పాయింట్ నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టాలుగా చేసుకుంది నువ్వు ఫస్ట్ది సెకండ్ది మూడు కదా మూడు విధాలుగా శోధించండి మన ప్రభుని నువ్వు ఈ యొక్క కొండ మీద నుంచి దుంకు అప్పుడు హా నీ కాళ్లకు రాయి తగ్లకుండా దూతలు నిన్ను ఎత్తుకుంటారు నీ రాయి నీ కాళ్ళకి రాయి తగ్లకుండా గాయం కాకుండా నిన్ను దూతలు ఎత్తుకుంటారు అనొకటి అంటే దుంకమంటున్నాడు ఎందుకు నువ్వు అట్లా అనవసరంగా శిలవిత పై వస్తావు ఇట్లా దుంకి సావు కాదు అదొక ఇండైరెక్ట్ క్లూ అన్నట్టు మూడవ పాయింట్ చెప్పండి ఆ నీకు మొత్తం ఆస్తి అంతస్తులన్నీ ఇచ్చేస్తానన్ను మోగితే అది అది సీక్రెట్ అన్నట్టు ఆ సీక్రెట్ ఏంటంటే మన ప్రభుత్వాన్ని వాడు మన ప్రభుని శోధిస్తూ చివరికి ఏమంటుండంటే నువ్వు మరణము పొంది సమాధి చేయబడి మూడో తిరిగి లేచి సమస్త సృష్టి మీద అధికారాన్ని తిరిగి పొందుకోవడం ఎందుకు అంత కష్టము జస్ట్ నన్ను నా కాళ్ళు సాష్టంగా పడి నన్ను నమ్ము మొక్కు ఇది మొత్తం మీకు ఇచ్చేస్త ఐశ్వర్యం అది సీక్రెట్ అన్నట్టు కాబట్టి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ కూడా అంతే మన ప్రభు ఏ రీతిగా శోధింపబడుతున్నాడో మనం అందరము అదే రీతిగా శోధింపబడుతున్నాం ఈ రోజు ఎందుకు అంటే తండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు యుగ సమాప్తిలోకి వచ్చేప్పటికీ మతపరమైన జీవితం ఎందుకు శోధింపబడాలంటే చూడండి మన ప్రభు ఏ రీతిగా ఎదుర్కొన్నాడు దుష్టుని ఆయన శోధింపబడి కరెక్టే కానీ ఏరీతిగా ఎదుర్కొన్నాడు శోధిం శోధనని దేవుని వాక్యం చేతనే కదా ప్రతి దశలో వాడు కూడా దేవుని వాక్యంలోని విషయాల చెప్పిస్తున్నాడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదంలకు గాయం కాకుండాని కీర్తన గ్రంథంలు ఉంది ఆ వాక్యాన్ని ప్రభు మీద నడిపిస్తాడు చూడు అంటే ప్రభుని మోసగించాలా వాడి ప్లాన్ కానీ చూడండి ఎట్లా మోసగించాలా వాక్యంలోకి వెళ్ళి సగం ముక్క తీసుకుంటాడు నేను ఒకసారి కొంతకాలం కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసిన సైతానుడు మన ప్రభు మీద వాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని పాత నిబంధ కాలంలో ఉన్న ఆ వాక్యాన్ని తీసి నేను చెక్ చేసుకున్నా అది ఎట్లుంటది అంటే ఒక పీసు ఇట్లా ఒక పీస్ కట్ చేసి మధ్యలో ఇంకొక పీస్ తీసి ఆ రెండు పీసులు అక్కబెట్టి వాడినాడు వాడు అంత జాగ్రత్తగా నేను ఇప్పుడు అంత డీటెయిల్ గా మీకు నేను చూపించాను ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆ రీసెర్చ్ నేను చూసిన వాడు మన ప్రభు మీద ఆ పాత నిబంధన కాలపు వాక్యాన్ని వాడినప్పుడు ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క అక్కడ తీసుకున్నాడు ఒక సెంటెన్స్ తీసుకెళ్లే మొత్తం వాడు ఆ సెంటెన్స్ తీసుకుని దాంట్లో రెండు పీసెస్ చేసి ఆ రెండు ముక్కలు అక్కబెట్టి వాడిండు వాక్యం అక్కడే అర్థమైపోతుంది వాని విధానం వాడు ఏంటంటే వంకరి టింకర్ చేస్తా ఉంటాడు వాక్యాన్ని ఇది నిజమా ఈ పండు తినద్దని చెప్పిండ ఈ పండు తినకూడే చెప్పిండు కానీ తినొద్దని చెప్పిండ ట్విస్ చేస్తున్నాడు వాక్యాన్ని తర్వాత మీరు చస్తరు తిన్ననాడు మీరు చస్తారు అన్నాడు వాడేమన్నాడు మీరు చావనే చావర అంటే రివర్స్ అన్నట్టు వాడి విధానాలు కాబట్టి వాక్యాన్ని రివర్స్ చేసి మోసపుచ్చే గుణగణం వండి మన ప్రభు మీద వాడినప్పుడు మన ప్రభు ఆ వాక్యాన్ని సరి చేసి వాడి మీద విజయం పొందింది అదే మనం నేర్చుకోవాల్సిన విషయం యుగ సమాప్తిలో గొప్ప జన్మ ఎందరు ఆ వాక్యాన్ని వాడు ట్విస్ట్ చేసేసాడు ఏరితిగా వెలుగుదూత సంబంధులని వాడుకుంటుండడు వాడు డైరెక్ట్ గా రాడి ఇప్పుడు వాడిని డైరెక్ట్ గా మనం చూడలేము ఎందుకంటే చాలా భయంకరమైన వికృతమైన రూపం గలవాడు దుష్టుడు వాడు ఘట సర్పం కదా ఘట చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది అది ఘట సర్పంని ఎట్లా పోల్చగలం సరే ఒక డైనసరస్ అంటే మీకు తెలుసు కదా మీరు చూసింటారు డైనాసరస్ని డైనాసరస్ లాగుంటుంది ఘట అది పైన ఎగురుతూ ఉంటుంది అంటే దాన్ని చూస్తే ఎంత ఎట్లా జల్దరిస్తూ ఉంటుంది కదా వాడు వచ్చిన నిలబడితే నీ పరిస్థితి ఎట్లుంటుంది కాబట్టి వాడిని చూడనివ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు రీతిగా చెప్పాలంటే మనకి ఆ కళ్ళనివ్వలే వాడిని చూసేటట్లు కళ్ళని ఎందుకంటే వాడు చాలా భయంకరమైన గాయం పొంది ఇది అంత దెబ్బ తగిలి రక్తం గారుతూ అంత భయంకరంగా ఉంటాడు వాడు క్రూరంగా వికృతంగా ఉంటాడు ఆ దెబ్బ తగిలినందుకు మనకి ద్వేషం కోపం మన ప్రభు మీద ఏ రోజన్న నేను తిరిగి ఆ నేను పోగొట్టుకున్న స్థలాన్ని సంపాదించుకోలే అని వాడు అక్కడ సంపాదించుకోలేక ఇక్కడ సంపాదించుకోలే ప్రయత్నం చేస్తుండడు అంతే తేడా వాడు అక్కడ ఉండలేకపోతున్నాడు కాబట్టి పర్లవరాజ్యం ఎక్కడుంది మీ మధ్యలోనే ఉందన్నాడు కాబట్టి మన మధ్యలో దూరిండు ఎందుకంటే వ్యవహాను పాత్రికల్లో మనం చూస్తాం అంత్యక్రీస్తులు అనేక మంది మీ మధ్యలో నుంచి బయలుదేరి అని చెప్పిండు అక్కడ వాక్యం కాబట్టి దుష్టుడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దర్శనంలో వీళ్ళు తిరిగి వాని కొరకు ఒక స్థావరాన్ని ఏర్పరుస్తున్నారు వాడు వాణి యొక్క వాణి యొక్క స్థలాన్ని వాడి యొక్క పొజిషన్ని స్థిరపరచడం కొరకు ఈ యొక్క సేవ మతపరమైన జీవితాన్ని వాడుకుంటుండ విషయాన్ని మనం ఇక్కడ చూపిస్తుంది దేవుడు దోషముతో పాటు సీల్ చేయబడింది లోపలన్న స్త్రీ బైబుల్ అంతటా స్త్రీ అనంగా పాత నిబంధన కాలంలో స్త్రీ అనగా యహోవ దేవుని భార్య లాగా పాత నిబంధన కాలపు ఇసల్పల్లిని దేవుడు పరిగణించి హోషే గ్రంథం చూసినప్పుడు నా భార్య అన్నాడు అంటే ప్రవక్త దేవునికి ప్రతినిధి ఉన్నాడు ప్రవక్త భార్య పేరు ఆహోలీ భామ ఏదోంది కదా పేరు హుషయ భార్య పేరు ఇద్దరు గోమేరా కాస్టర్ ఆ పేరు కరెక్టే గాని మనం ధ్యానించిన హోషే గ్రంథం వచనంలో చూడండి ఐదవ ఆర వచనంలో బ్రదర్ మొదటి అధ్యయం ఆర వచనం పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యహోవా దీనికి తర్వాత తొమ్మిదవ వచనంలో హుషయ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు కష్టతరంగా ఉంటది ఎందుకంటే ఆయన ఎట్లా అది దేవుని యొక్క ఆజ్ఞ దేవుడు చెప్పిండి పోయి ఒక వ్యభిచార స్త్రీని వివాహం చేసుకోమని ఎవరన్నా చేసుకుంటాడా ఏ సేవకులన్నా చేసుకుంటాడా అట్లా చెప్తే అది ఆలోచిస్తే చాలా కష్టతరంగా ఉంటది అంటే ఏంటంటే దేవుడు హుషయ మన ప్రభుకి ప్రతినిధి లాగుండి ఆజ్ఞని శిరసావించాడు కానీ అది ఎంత కష్టతరమైంది ఎంత బాధకరమైంది విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు ఆ రీతిగా జీవించిన చెప్తున్నారు తొమ్మిదో వర్షం కష్ట ఇస్రాయల్ ప్రజలు అట్లా వ్యభిచార స్త్రీ జీవించారు అంటే తన భార్య అంటే పెళ్లి చేస్తున్నాడు కాబట్టి తన భార్య వ్యభిచార స్త్రీ జీవించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కృత కూడా మత శువార్త ఇరవై ఐదవ మనం అన్ని సార్లు కదా కన్యకతో పోల్చండి సంఘాన్ని కొరితల రాష్ట్ర పత్రికలు ఇస్తే మీకు క్రీస్తులకు మీరు ప్రదానము చేయబడ్డవారు అంటే పెళ్లి కుమార్తె లాగా మీరు ప్రదనం చేయబడ్డవారు పెళ్లి కుమార్తె పెళ్లి కాలేదు ఇంకా కానీ పెళ్లి కుమార్తెకి సిద్ధపడాలి మీరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి బైబుల్ అంతటా స్త్రీ అనేది సంఘానికి సాదృశ్యం విషయాన్ని జ్ఞాపకం కాబట్టి జక్రే గ్రంథం ఐదవ అష్టం కష్టపడికి గంపలో ఒక స్త్రీ గంపని మోస్తున్న ఇద్దరు స్త్రీలు ముగ్గురు స్త్రీల గురించి మనం ధ్యానించినాం కదా గంపలో ఉన్నది ఒక స్త్రీ గంపని మోస్తున్నది ఒక స్త్రీ అంటే అదంతా ఒక ఒక సీన్ అన్నట్టు ఒక ఒక దర్శనం అదంతా ఒకటే పాయింట్ ఒకటే పిక్చర్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గంపలో ఏముంది గంప బయట ఏముంది ప్రకటన గ్రంథంలో మనం పోయినవరం ధ్యానించిన మాట గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము రెండో వర్షంలో ఆ విషయాన్ని మనం ధ్యానించిన అనుకుంటాం కాస్త పద్దెనిమిది రెండు చూడండి అప్పుడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్ల నేను మహాబబులను కూలిపోయాను ఎప్పుడు అది స్థిరపరచబడ్డాక అక్కడ సినారు ప్రాంతానికి పోయి దాన్ని దానికి సాలను కట్టినాక ఆది స్థిరపరచబడ్డాక అది కూలిపోద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ టైము షీనారు దేశంలో నిమ్రోదు గోపురానికి కట్టిండు కట్టినాక అది కూలిపోయింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం తిరిగి వీళ్ళు యుగ సమాప్తిలో మళ్ళా షీనార్కి పోయి కడుతున్నారు అంటే నిజంగా షీనారు లేదు నిజంగా బబులోని లేదు ఇరవచ్చు కానీ ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో వాళ్ళొక గోపురాన్ని కడుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరు గడుతున్నారు ఈ ముగ్గురు స్త్రీలు కలిసి కడుతున్నారు మహాబబులును కూలిపోయిను కూలిపోయాను అది దయ్యములకు నివాస స్థలము కాబట్టి దయ్యములు ఎక్కడ ఉంటాయి అన్న విషయాన్ని చూపిస్తున్నాడు మనము వీటిని జాగ్రత్తగా ప్రకటించాలని మీకు ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నాకు ఒక విషయం బయలుపరచబడింది ఏంటంటే ప్రపంచమంతటా ఒక లా బయలుదేరుతుందని అది మన దేశంలో త్వరగా స్టార్ట్ కాబోతుంది ఏంటంటే హేట్ స్పీచ్ ఎవరు చేస్తాడో వాడిని జైలు వేస్తారు అంటే కోపోద్రేకమైన బోధలు ద్వేషము కక్కే బోదలు ప్రకటించే వాళ్ళని అరెస్ట్ చేస్తారు జైలుస్ ను నువ్వు కాలం జైల్లో ఉంటావో నీకు తెలియదు అటువంటి కాబట్టి ఇతర మతస్థులకి వ్యతిరేకంగా హేట్ స్పీచ్లు స్టార్ట్ అయినాయి ప్రపంచమంతట మన దేశంలో స్టార్ట్ అయింది సరే ఆ బంగ్లాదేశ్ ఎవడో టెర్రరిస్టు ఇక్కడ ఒకడెవడో టీవీలో ప్రోగ్రామ్స్ చెప్తుంటే వాడి వాక్యాలు విని వాడికి ఇతర ఇతర మతస్థుల మీద ద్వేషం ఏర్పడి కాల్చిపడేసిండు దరికేసిండు వాడు వాడి సాక్ష్యం ఇస్తుంటే వాళ్ళ గవర్నమెంట్ మన గవర్నమెంట్ రాసింది మీ వాడే మీ వాడు ఇటువంటి బోధలు చేయడం వల్ల మా వాళ్ళు చెడిపోతున్నారు అని కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కాలంలో ఇంకో కథ క్రిస్టియన్స్ కూడా అట్లాంటి బోధ చేస్తున్నారు అని స్టార్ట్ చేసిండే నేను విన్నా నేను అనుకున్నాను ఇంకా క్రిస్టియన్స్ మీదకి రాలేదే ఇది వాళ్ళ మీదనే వచ్చింది కదా అనుకున్నాను కానీ ప్రభు మనకి టూ థౌజండ్ ఎయిట్ నుంచే క్రిస్టియన్స్ మీదకి రాక తప్పదు ఎందుకంటే వాడు చాలా జాగ్రత్తగా వాడు వాడు కుయ్ కదా కుయర్త్ కాబట్టి ఫస్ట్ అట్లా ఒకరిని అటాక్ చేసి మెల్లగా వచ్చి మన మీద అటాక్ చేస్తాం ఎందుకంటే వానికి వాళ్ళ మీద కోపమే లేదు వాళ్ళ అనుచరులే కాబట్టి వాడి అటాక్ అంతే దేవుని బిడల మీద కాబట్టి దేవుని బిడ్డలని అటాక్ చేయాలంటే ఈ హేట్ స్పీచ్ వ్యతిరేకంగా ఒక రూల్ వస్తుంది దేశంలో కాబట్టి మనం కూడా ఎక్కడైనా కానీ జాగ్రత్తగా ఉండాలి బోధిస్తప్పుడు ఇతర మతస్థుల గురించి ఇతర మత గ్రంథాల గురించి ఎక్కడ వ్యతిరేకంగా మీరు చెప్పొద్దు చెప్పదు ఎందుకంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినాను మన బోధ కేవలము మన ప్రభు మీదే కేంద్రీకరించుకోవాలా మన ప్రభునే మహిమపరచాలా నువ్వు చెప్పే ప్రతిబోధ ఆయన సెలవు దగ్గరికి మనుషులు నడిపించాలా అంతే నీ బోధ ఈ రెండు విషయాలు దాటినావంటే దుష్టుని నువ్వు వాడుకోనికి ప్రయత్నిస్తున్నట్టు ఎంతవరకు కలవరి సెలవు దగ్గర ఉంటావో ఆయన కాళ్ళ దగ్గర నిలబడి ఉంటావో ఆయన కాపుదలలో ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఆ కలవరి సెలవుకి దూరం వెళ్ళిపోయి వాక్యాలు స్టార్ట్ చేస్తావో వారికి దొరికిపోతావు నువ్వు కాబట్టి చూడండి నేను ఇందాక మీకు చూపిస్తున్నా మనమందరము శోధింపబడటకు అపవాది చేత కొనిపోబడతాం ఎందుకు కొనిపోబడతాం చూడండి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు కొనిపోబడతాం అంటే నువ్వు టెస్ట్ చేయబడాలి కాబట్టి టెస్ట్ చేయకపోతే నీ విశ్వాసము ఆధారపడే విశ్వాసం కాదు ఆయన నిన్ను స్వీకరించడు కానీ మనం ఆల్రెడీ టెస్ట్ చేయబడ్డ వాళ్ళం మీకు అర్థమవుతుందా మీరు దూరం వచ్చి కూర్చున్నారు ఇక్కడ అంటే మీరు ఆల్రెడీ టెస్ట్ చేయబడ్డరు అక్కడ మీరు వెలివేయబడ్డవారు అనేక ప్రాంతాల నుంచి మీరు వెలివేయబడ్డరు నేను ఎన్నో ఎన్నో ప్రాంతాల నుంచి వెలివేబడ్డవాని ఎన్నో సంఘాల నుంచి వెలివేబడ్డవాని ఎంతో మంది చేత తిరస్కరింపబడ్డవాణ్ణి ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి ఇంకా నాకు స్పెషల్గా అటువంటి టెస్ట్ అవసరం లేదు నేను మళ్ళా అక్కడికి పోతే నాకు ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ వెలివేయబడ్డ వాళ్ళం కాబట్టి వీతిగా చెప్పాలంటే బబ్ల నుంచి బయటికి వచ్చిన వాళ్ళం కాబట్టి నువ్వు మళ్ళా వాపసుకోవడానికి వీల్లేదు కానీ జగరే గ్రంథంలోని ఆయుధ అధ్యాయంలో మొత్తము దోషానికి సంబంధించింది అది కాబట్టి చూడండి ప్రాణ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మనం వాక్యంకి ఎక్కడో వెళ్ళిపోతాం పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వర్షంలో అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టు ఉనికి పట్టు అంటే ఏం తెలుస్తా ఒక రకమైన నివాస స్థలం నివాస స్థలం ప్రతి విధమైన అపవిత్ర ఆత్మకు బబులో నెడిది ప్రతి విధమైన అపవిత్ర ఆత్మకు అది నివాస స్థలం అక్కడనే ఆరంభమైంది అంటున్నాడు ఉనికి పట్టు అంటే స్టార్టింగ్ పాయింట్ అక్కడనే కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా బబులోను ఎక్కడ లేదు ఈరోజు ప్రపంచంలో బబులోను దేశం లేదు అది ఎప్పుడో నామరూపాలు లేకుండా అడ్రస్ లేకుండా పోయింది దాని వైభవం ఉండే నిబగద్ కాలంలో మీకు తెలుసు దానియాలు గ్రంథంలో చూస్తాము దాని వైభవం ఎట్లుండే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హిందూ దేశం కూడా వాడు పరిపాలించినట్టుంది అక్కడ వాక్యం కానీ ఈరోజు లేదా దేశం ఇరాక్ ఇరాన్ కి నార్త్ భాగంలో ఉంటుంది ఆ రా ఆ స్థలం ఉండేది ఒకప్పుడు ఈరోజు లేదు ఆ స్థలం అదంతా ఇసుక చేత ముయబడింది అగాధంలో ఎక్కడో ఉండిపోయింది అది ఎందుకంటే ఎవడు తిరిగి కడతాడో దాన్ని కూలగొడతానాడు ప్రభు కాబట్టి ఇక్కడ అది ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి ఉనికి చూడండి అపవిత్రమకు అసహ్యము దోషము దుష్టత్వము ప్రతి విధమైన అసహ్యము ఎక్కడుంది బబులోన్లో ఉంది గంపల ఉంది బాస్కెట్ లో ఉంది కదా ప్రతి విధమైన అపవిత్రతను అసహ్యమును ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను నాకు అప్పుడు అర్థమైంది ప్రతి పక్షికి ఉనికి పట్టు అంటే ఏంది అంటే పక్షి అన్న ఉంటుంది అర్థం గంపలో పక్షి ఉంటుంది కదా పింజరం పక్షి పింజరం అంటారు కదా ప్యారెట్స్ అవన్నీ పెడతారు పింజరం అది గంపనే ఒక రకంగా బాస్కెటే దాంట్లో దాన్ని బంధించి పెడుతున్నారు బంధించి పెడుతున్నారు అనేది ఎగిరిపోకుండా కాబట్టి బబులను ఒక గంపతో పోల్చబడింది ఇక్కడ దాంట్లో ప్రతి పక్షి ఉన్నది అక్కడ ఉన్నది అక్కడ అపవిత్రమైన ప్రతి పోయిన వరం అటుపోయిన వారం మనం ధ్యానిస్తున్నాం కదా కొంగ గురించి సంకుబుడి కొంగ గురించి మనం ధ్యానించినాం కరెక్ట్ ప్రతి అపవిత్రమైన పక్షికి అది ఉనికి పట్టు ఆ గంప కాబట్టి ఆ గంపలో ఉంది ఒక పక్షి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది అపవిత్రమైన పక్షి అని చెప్తున్నాడు లేక పంజరంలో చిక్కబడ్డ పక్షిలాగుంది మతపరమైన జీవితం ఈరోజు అన్న విషయాన్ని ఆ దర్శనం మనకి జ్ఞాపకం చేస్తుంది ఈరోజు గంపలు మనకు చూపించిండు ప్రభు ఆది చూసినాము కదా మనము గంపలు పిండి వంటకంలో కూడా కనిపిస్తున్నాయి మనకి ఆ గంప మీద నుంచి వచ్చి పక్షులు తినిపోతున్నాయి దాని తర్వాత వాడు పక్ష కరకుడు చేయబడి మరణించిండి దాని తర్వాత మనం చూసినాము హిర్మియ గ్రంథాల చూసినామా వేసవికాలపు పండ్ల గంప ఆయనకు కనిపిస్తుంది ఆమోస గ్రంథంలో చూసినాం ఆమోసు గ్రంథంలో చూసినాం వేసవికాలపు పండ్ల గంప అంటే ఎండకాలము పండ్ల గంప కులిపోతుంది అన్న విషయాన్ని జ్ఞాపనం చేసిండు ఎండకాలము పండ్లు కనిపించవు పండ్లు ఉండవు ఇట్లా మీరు ఇట్లా టేబుల్ పెడితే పదొండి సాయంత్రం వరకు అవి చెడిపోతాయి త్వరగా కులిపోతాయి పండ్లు అన్న విషయాన్ని జ్ఞాపనం చేసిండు వేసవి కాలపు పండ్ల గంప లాగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తుంది ఈరోజు ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయం ఇర్మియా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యుగ సమాప్తికి సంబంధించింది పాత నిబంధన కాలంలో కూడా దేవుని బిడ్డలు ఎట్లా ఉన్నారు యుగ సమాప్తికి సంబంధించిన విషయాలు చివరి కాలంలో దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారు అన్న విషయాన్ని చూడండి ఇరవై అధ్యాయము రెండవ వచనంలో బబులను రాజుకి సంబంధించింది అగైన్ కాబట్టి అవన్నీ తిరిగి మనల్ని బబులోనికి తీసుకెళ్తున్నాయి ఎందుకంటే బబులోనులో వాళ్ళు స్థిరపరుస్తున్నారు మతపరమైన గొప్ప సంఘాన్ని స్థిరపరచరు ప్రపంచంలో గొప్ప సంఘము క్రైస్తవ సంఘం కదా అది అక్కడ స్థిరపరచబడబోతుంది ఎక్కడ షీనారు అనే దేశంలో ఈరోజు లేదు షీనారు దేశం కానీ అక్కడ ఉంది వాక్యం వాళ్ళు షీనారు కి ఆ గంపని మోసుకొని ఇద్దరు స్త్రీలు కాబట్టి ఇద్దరు స్త్రీలు ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదృశ్యం అని మనం ధ్యానించినం కాబట్టి బబులం రాజైన నెబద్ నేజర్ యూదారాజైన యోహోయాక్యము కుమారుడగో ఎక్కొన్యాను యూదా ప్రధానలను శిల్పకారులను కంసలను ఎరుసలేం లో నుండి చెరపట్టుకుని బొబులో నాకు తరువాత యహోవా నాకు చూపగా బానిసల్లాగా తీసుకుని ఏం జరిగింది అంటే వీళ్ళందరూ తిరిగి షినారు ప్రాంతానికి పోయినాక ఏం జరుగుతుందన్న విషయాన్ని చూపిస్తున్నాడు యోహోవా నాకు చూపగా యహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజురపు పండ్లు నాకు కనబడును కాబట్టి అంజురపు పండ్లు దేవుని బిడ్డలకు సాదృశ్యం పాత నిబంధన కృత నిబంధనకు వచ్చినప్పుడు ఆయన అంజరపు పండుగ దినాలనుకున్నాడు సోమవారం ఆదివారము ఎరుసలంలో బేతనియా నుంచి బేత్పగేకి వచ్చి బేత్పగే నుంచి ఎరుసలంకి వచ్చిండు ఆదివారం పొద్దున్నే అప్పుడు దావీదు తనయ హోసనా అని అందరు పాటలు పాడినారు మాటల్ని పట్టుకోండి తను ఆ గాడిద గాడిద పిల్ల మీద సవారీ చేసుకుంటా వచ్చినప్పుడు తర్వాత ఆదివారము అనేకమైన విషయాలు అద్భుతమైన విషయాలు అక్కడ మందిరంలో అనేకలకు ప్రకటించింది ఆయన ప్రకటించినాక సోమవారం ఆదివారం అక్కడే పండుకున్నాడు సోమవారం ఉదయమున అతను రోడ్ మీద వెళ్తా ఉంటే అంజరపు చెట్టుగా అది దాని మీద ఒక పండు లేదు ఆయన బ్రేక్ఫాస్ట్ బేతనియా ఉంటే మార్తా మరియలు ఆయనకి ఏదైనా ఆహారం పెట్టటోళ్ళు లాజర్ ఇంట్లో ఆయన బేతనియా లేడు బేత్పగే బేత్పగే గోర్రే గాడిదే గాడిదే పిల్లి ఉండేది రెండు ప్రాంతాలలో లేడు ఎరుసులేం ఉన్నాడు స్ట్రెంజ్ ప్లేస్ ఆయనకి ఎవరు పెట్టటో ఆహారం ఉదయం ఆకలేసినప్పుడు ఆ అంజునప్పు చెట్టు దగ్గరకు వస్తే అది పనులేదు ఏమన్నాడు ఇక ఎన్నటికి నువ్వు ఫలించకపోవదువుగాక అని అన్నాడు అది శాపం అది ప్రవచనం అంజురపు చెట్టు ఇస్రాయల్ సాదృశ్యంగా ఉంటే వాళ్ళు ఎన్నటికి ఫలించలేరా అందుకే యోహాన్ సువార్త పదిహేనోదేళ్ళ చెప్తాడు నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేడు నువ్వు ఇస్రాయల్ దేశస్తుడి కావచ్చు యూదా గోత్రంలో పుట్టినవాడవు కావచ్చు గ్రీసు దేశస్తువు ఇందులో గ్రీసు దేశస్తుని యూదురని దాసుడు అని స్వతంత్రుడని స్త్రీ అని లేదు ఏ భేదం లేదు అందరు పాపం చేసిన వాళ్ళు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నా నుండి వేరుగా ఉండి ఫలించలేరు ప్రభులోనికి వస్తేనే ఫలిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అంజురపు చెట్టు ఫలించలేదు ఈరోజు కూడా ఈరోజు కూడా వాళ్ళు ప్రభుని త్రినికరిస్తున్నారు బాహాటంగా సరేనే అవన్నీ నేను మీకు డీటెయిల్ గా నేను చెప్పనవసరం లేదు అయితే అంజురపు చెట్టు ఎప్పటికైనా ఒకటే అది పాత నిబంధన కాలం కావచ్చు కృత నిబంధన కాలం కావచ్చు దేవుని బిడలకి సాదృశ్యం అది ద్రాక్ష పండ్ల గురించి మనం ధ్యానిస్తాం కదా మా సువార్త పదిహేను వారికి కానీ నేను మీకు పోయినవారం అటుపోయిన వారం రెండు మూడు వారాల క్రితమే చూపించాను ద్రాక్ష పండ్ల గురించి ఏచికల్ గ్రంథంలో చూపించాను దేవుడు మనకి దేవుని బిడలిని ద్రాక్ష పండ్లతో పోల్చియడం అనేసి గ్రంథంలో చూపించినా దా యోహను కాదు యోహను సువార్తల చాలా లేట్ గా చూస్తున్నాం కానీ హేచ్కల్ గ్రంథంలో ఎప్పుడో చూపించింది దేవుడు మనకి అంటే దేవుని దృష్టిలో దేవుని బిడ్డలు ద్రాక్ష పండ్ల లాగా ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తు కాబట్టి మనము ద్రాక్ష పండ్ల లాగానే జీవించాలా అంటే ప్రతి విధంగా అంజనపు పండ్ అయినా గాని ద్రాక్ష పండ్లే గాని పండ్లే గాని దేవుని బిడ్డలకు సాదృశ్యము మనం ఫలించే వారి లాగా ప్రభునందు అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ రెండు గంపల ఫలములు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక గంపలో మంచి పండ్లున్నాయి రెండవ గంపల జబ్బు పండ్లున్నాయి అంటున్నాడు రెండు గంపల్ మంచి గంప ఎక్కడికి పోతుంది చెడ్డగంప ఎక్కడ ఉంటుంది అన్న విషయానికి చేస్తున్నాడు చూడండి ఆత్మీయ దృశ్యాన్ని అర్థం చేసుకోవాల పాత నిబంధన కాలంలో వాళ్ళు ఇస్రాయల్ దేశాన్ని విడిచి బబులోనికి పోతున్నారు కానీ బబ్లో నుంచి నేను తీసుకొస్తావాలని అంటున్నాడు దేవుడు అక్కడ ఈ ఇది మీరు ఇంటివనకు చూడండి ఇరవై ఒకటి వద్యంలో ఇస్రాయల్ బానిసల్లాగా నిపుకద్దేశారు బబులోనికి తీసుకెళ్తున్నాడు ఒక గుంపుని వాళ్ళని మంచి అంజురపు చెట్ల గంపతో పోలిస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి మీరు ప్రాఫ ప్రవచనాలు రూల్స్ రివర్స్ అవుతా ఉంటాయి యుగ సమాప్తికి ఇక్కడ ఇస్రాల్ ప్రజలని బానిసల్లాగా నెబర్ తీసుకెళ్తుండ్రు అక్కడ వాళ్ళకి అక్కడ చాలా సంతోషం ఉంది బబులోన్లో వాళ్ళకి మంచి ఆహారము అన్ని దొరికినాయి సమృద్ధి చెద్రగ్ మెషక్ అభెదగో ధానియాలు వాళ్ళకి ఎట్లాంటి స్థలాలు దొరికినాయి మంచి ఆహారం దొరికింది మంచి సింహాసనాలు దొరికినాయి మంచి మంచి సమాధానం దొరికింది వాళ్ళకి కానీ అక్కడ నుంచి నేను వాళ్ళని బయట తీసుకొస్తా అన్నాడు కానీ చూడండి ఇక్కడ కిందకు వచ్చినప్పటికీ ఏముంటది అంటే ఎవడైతే ఎరుసలేమ్ వాడు జబ్బు అంజురపు పండ్లతో పోల్చబడ్డ గంప అని వాక్యం ఎవడైతే నేను చెప్పినట్లు ఇస్రాయల్ దేశాన్ని విడిచి నెప్పుకద్దేశారు దేశానికి వెళ్తాడో వాడు మంచి గంప అంటున్నాడు నీకు అర్థమవుతుంది నేను చెప్పాడు అర్థమవుతుంది మిస్టర్ నాకు తెలిసి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఓపికతో మనం నేర్చుకోవాలా పాత నిబంధన కాలంలో కొన్ని ప్రవచనాలు ఎట్లుంటాయి ప్రత నిబంధనకు వచ్చినప్పటికీ ఎట్లా తయారైతాయి ఉదాహరణకి దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ జనంగం వాళ్ళు కదా పాత నిబంధన కాలంలో ప్రత నిబంధన కాలంకి వచ్చినప్పటికీ చేంజ్ అయిపోయిందా లేదా అనిలని ఏర్పరచుకున్నాడు అదే రోల్ రివర్సల్స్ అంటారు ప్రత రోల్ రివర్స్ అవుతుంది మీకు అర్థమవుతుందా అయితే క్రైస్తవులు తిరిగి బబ్లోర్కి వెళ్తే రివర్స్ అవుతుందా లేదా ఇప్పుడు అర్థమైందా మీ ప్రిన్సిపల్ దేవుని వాక్యం ఎటుంటుంది రూల్స్ రివర్స్ అవుతా ఉంటాయి ర రక్షింపబడ్డవాడు బబ్బులోనికి వెళ్తే రక్షణ పోగొట్టుకుంటాడు రోల్ రివర్స్ అవుతాది అంటే అక్కడ రక్షణ లేనివాడుగా మారిపోతున్నాడు ఈ రోజు హైదరాబాద్ లో పాస్టర్స్ ప్రకటిస్తారు ఏంటంటే ఒకసారి నువ్వు రక్షణ పొందితే చాలు బ్రదర్ పర్మనెంట్ గా నీకు నీకు గ్యారెంటీ స్థలం అంటున్నాడు కానీ నీ రక్షణని నువ్వు కొనసాగించుకో నీ ఏర్పాటును నిశ్చయం చేసుకో అనడం దేవుడు నువ్వు నిశ్చయం చేసుకోవాలా దాన్ని నీ పిలుపును నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకోవాలా నీవు పోగొట్టుకుంటావు లేకపోతే అంటున్నావు నీ పిలుపుని నీ ఏర్పాటుని నువ్వు పోగొట్టుకుంటావు ఆయన పిలిచిండు శిల మీద నువ్వు స్పందించినవు రక్షింపబడ్డావు దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దంటే దాన్ని నిశ్చయం చేసుకోవాలంటే ప్రతిరోజు జాగ్రత్తగా సర్బీదు వందుతూ స్థిరపడుతూ ఉండాలి అది నిశ్చయం చేసుకోవడం అంటే గ్యారంటీ లేదు రక్షణ గ్యారంటీ ఎప్పుడు వస్తుంది ఆయన వచ్చేంత వరకు వరకు సహించిన అది నిశ్చయం అంటే ఈ రోజు నేను రక్షణ పొంది ఏ సన్నపాసం పొందుకొని రేపటి నుంచి ఏదావిధంగా జీవిస్తే అది నిశ్చయం గానే కాదు నువ్వు శోధింపటకు అపవాది చేత కొనిపోబడాలా శోధన గుండా పోయి మీద విజయం పొందాలా ఆ సత్యాన్ని గ్రహించాలా ఆయన కొరకు ప్రతి యుగాంతం అంత వరకు వరకు ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉండాలా అది విధానం అది దేవుడు ఏర్పరచిన విధానం ఆ రీతిగా నువ్వు సాక్ష్యం ఇచ్చుకుంటా నువ్వు స్థిరపరచబడతావు అప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు బలనామకమైన మంచిదాసును అంటాడు యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఏ పనివాడు మేల్కొని పనిలో నిమగ్నమై ఉంటాడో వాణ్ణే మెచ్చుకుంటాడు అన్నాడు కాబట్టి ఒక్కసారి నువ్వు రక్షణ బోంది గ్యారెంటీ కాదే కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మతపరమైన బోధ రీతికుంది కాబట్టి జబ్బు అంజురపు పండ్ల గంపా ఒకటి ఉంది మంచి అంజురపు పండ్ల గంపా ఒకటి ఉంది ఇక్కడ అయితే ఇస్రాయల్ దేశాన్ని విడిచి నేనే చెప్తున్నా మీరు అక్కడ పోండి బ్రతకాలంటే ఈ దేశాన్ని విడిచిపెట్టి బబులుకి పోండి అని నేనే చెప్తున్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఇస్రాయల్ దేశము ఏమైంది ఆ రోజు బబులోన్ మారింది ఇస్రాయల్ దేశము ఎర్మియా కాలంలో ఆత్మీయ దృష్టిని ఆలోచిస్తే అది పరిశుధ పట్టణంగా ఉండాల్సింది పోయి బబులోన్ మారింది బబులోను దేవుని దేశంగా మారింది నెబుకద్ నిజరు నా సేవ కూడా అనడలేదా అనడలేదా ఎందుకన్నాడు ఏమన్నాడు దానియలు గ్రంథం మీరు ధ్యానించండి రెండవ అధ్యయంలో దానియలు పూజించే దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని సాక్ష్యం అక్కడ కాబట్టి ఆ కాలంలో బబులును దేవుని దేశంగా తయారైంది ఇస్రాయల్ దేశము దయ్యాల దేశంగా తయారైంది రోల్ రివర్స్ అయింది కాబట్టి చూడండి ఇక్కడ ఎనిమిదవ వచనంలో మరియు యూదారాజైన సిదికియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని అంటే దేశంలో ఉండిపోయిన వారు బబులనికి పోకుండా ఉండిపోయిన వారు ఐగుప్తు దేశం నివసించి వారిని అంటే ఇస్రాయల్ దేశం ఐగుప్తు దేశం మారిందని చెప్తున్నాడు ఇక్కడ మిక్కిలి జబ్బువైన అందున తినశక్యము కాని ఆ జబ్బు అంజుపు పండ్లెవలను ఉందజేసేదను అనవలసప్పుడు ఎవడైతే విశాల్ దేశంలో ఉండిపోతాడో వాడు జబ్బు పండ్లు తినశక్యము కాదు అంటే ఎవడు వాటిని ఆశించడు అని చెప్తున్నాడు దేవుడు కూడా ఆశించడు అని చెప్తున్నాడు ఎవరున్నారు అక్కడ మూడు గుంపులు మీరు ఎప్పుడైనా గమనించారా రాజు ప్రధానులు మిగిలిపోయినవారు మిగిలిపోయినవారు గుంపు అంటే గొప్ప జనం శేషించిన గొప్పజనం రాదు రాజు ప్రధానులు శేషించినవారు మూడు గుంపులనే మీరెంత కాలమన్నా వీటిని గ్రహించగలరు మీరు అవి చూచిలాగిన ప్రవ్వా నాకు ఆత్మీయ నేతలను అనుగ్రహించి ప్రవ్వా అన్న ప్రార్థన మీకు అవసరం నాకేమో స్పెషల్ గా ఇచ్చినట్టు కాదు నేనేం స్పెషల్ అని గానే కాదు క్రొత్త నిబంధనలో ఎవరు స్పెషల్ కాదు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి పాత నిబంధనలో స్పెషల్ దేవుడు ఒక కుటుంబంలో నుంచి ఒక నేర్పరచుకున్నాడు స్పెషల్ గా పాత నిబంధన కాలంలో కానీ కృత నిబంధన కాలంలో అందరినీ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయం ప్రచురించడం మనం వంశంగా తయారు చేసుకున్నాడు యాజక సమూహంగా తయారు చేసుకున్నాడు దేవుని ప్రజగా తయారు చేసుకున్నాడు పరిశుద్ధ జనాంగా తయారు చేసుకున్నాడు దేవుని సత్తుగా తయారు చేసుకున్నాడు అందరినీ నాకు చాలా మంది సాక్ష్యాలు చెప్తా చెప్తాడు దేవుడు మా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు బ్రదర్ నాతో మాట్లాడినాడు బ్రదర్ ఓ చాలా మంచి సిస్టర్ మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు బాగా అర్థం చేసుకోండి దేవుడు స్పెషల్గా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఆ సిస్టర్ చెప్తుంది మా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు బ్రదర్ మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు సిస్టర్ ఈరోజు ఇంట్లోనే కూర్చున్నారు మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని స్పెషల్గా ఎన్నుకుంటే ఏదైనా పని ఎన్నుకుంటాడు మళ్ళీ పని మీరు ఏం పని చేయకుండా ఇంటి దగ్గర కూర్చుంటే మిమ్మల్ని స్పెషల్గా ఎన్నుకొని ఏం లాభం యాజ్ ఆ రోజు యా రాజులను ఎన్నుకున్నాడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు యాజకులను ఎన్నుకున్నాడు సమయంలో చూస్తాం యాజకుడు ప్రవక్త రెండు రెండునే ఆయనలో గుణగణాలు సౌలు ఇస్రాల్ దేశం మీద మొట్టమొదటి రాజు ఆయన రాజు ప్రవక్త కూడా ప్రవక్త శిష్యులతో పాటు కలిసి ప్రవచించేవాడు దావిదు రాజు ప్రవక్త కూడా ప్రవచించింది ఆయన ఆయన ప్రవచనలు మనం ఎన్నో చూస్తాం బైబుల్లో ఆ రోజులలో రోల్స్ అట్లున్నాయి కానీ స్పెషల్ గా ఎన్నుకున్నాడు కుటుంబాన్ని సంస్థను ఎన్నుకున్నాడు న్యాయధిపతులని ఎన్నుకున్నాడు కానీ యుగ సమాప్తికి వచ్చేప్పటికీ రక్షింపబడ్డ ప్రతి ఒక్కరిని ఎన్నుకుంటున్నాడు అది మనం నేర్చుకోవాలి ఈ విషయం కాబట్టి నన్ను స్పెషల్గా ఎన్నుకున్నాడు నేనే పాస్టర్ని నా తర్వాత నా పిల్లలే పాస్టర్ అనేది రాంగ్ అది బోధ రాంగ్ ఎందుకంటే ప్రాస్పెరిటీ ఉంది అక్కడ నా తర్వాత నా తదనంతరం నా పిల్లలే అంటే ఆ ప్రాస్పరిటీ ఆ ప్రాపర్టీ వేరే వాడికి పోవద్దు అది వాళ్ళ మనసు కాబట్టి ఐదవ దర్శ ఐదవ అధ్యాయులు చూసిన మన దర్శనము దానికి సంబంధించింది ఐశ్వర్యానికి సంబంధించింది అన్న విషయాన్ని మనకు ప్రభు చూపిస్తున్నాడు కొంతకాలం క్రిందటి నుంచి తూము అంటే ఐశ్వర్యానికి సంబంధించింది కొలతకు సంబంధించింది లోకమంత జనులు అట్లనే ఉంటారు అన్న విషయాన్ని ప్రభు మాట్లాడినారు లోకమంతట జనులు ఇట్లనే ఉంటారు అన్నాడు అంటే తూముతో కొల్చబడతారు అంటే బిజినెస్ సంబంధించింది డబ్బు సంబంధించింది టాలెంట్స్ టాలెంట్ అని కదా అక్కడ ధ్యానించాం టాలెంట్ ఆఫ్ లెడ్ కొలతకు సంబంధించింది తక్కిన ఇద్దరు స్త్రీలు షీనారు దేశానికి దాన్ని మోసుకొని పోతున్నారు అనే విషయానికి జ్ఞాపకస్తున్నాం కాబట్టి గంపలో ఏముంది అపవిత్రమైన ఆత్మలు ఉన్నాయి ప్రతి విధమైన అపవిత్ర ఆత్మ ఉంది ప్రతి విధమైన అపవిత్రమైన పక్షి ఉన్నది అని అక్కడ బబులోను కాబట్టి గంప బబులోనికి సాదృశ్యం వాటిని షీనార్కి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు షీనార్ అనేది దేశము మీరు బాగా తీసుకోండి నెప్పుగా కాలం ఆది చూస్తాం మనం ఒకప్పుడు దేశము బబులను నెడిది దానికి ఒక రాజధాని కానీ నెబద్ నజర్ దేశ కాలానికి వచ్చేప్పటికీ రాజధాని దేశంలాగా మారింది మీకు అర్థమవుతుంది చెప్పాడు రాజధాని దేశంగా మారింది దేశము రాజనీతిగా మారింది రివర్స్ అవుతా మీరు ఎప్పుడు గమనించండి పాత నిబంధన కాలంలో ఉన్న పేరు కృత నిబంధన కాలానికి పేరు మారిపోతుంది ట్రాన్స్ఫార్మేషన్ అంటారు దాన్ని అది దేవుడు మనకు ఒక విధానం చూపించిన అందుకే అబ్రామ్ అబ్రహామ్గా పిలువబడతాడు మార్పు చెందడం అదే రీతిగా యాకోబు ఇస్రాయల్ గా మార్చబడాల తర్వాత పేతురు ఆయన పేరు చెప్పే కేఫా కేఫా నువ్వు మార్పు మారడం అనే అన్న విధానం జ్ఞాపకం చేసినాడు రాజుల గ్రంథంకి వచ్చేపప్పటికి ఏలియ కాలంలో ఉన్న పట్టణం పేరు షొమ్రోను షోమోను కృత నిబంధనకి వచ్చినప్పటికి సమర్యా మారిపోతుంది అట్లా అన్ని మారిపోతాయి సరే మనం అంత డీటెయిల్ గా హిస్టరీ మనం జియోగ్రఫీ మనం ధ్యానిస్తలేము మనం చూడాల్సింది ఆత్మీయమైన విధానాలు త్వరగా వీటిని తీసుకున్నాం కాబట్టి అది గంప జబ్బు లేక జబ్బు అజరపు పండ్లంటే కుల్లిపోయిన అజ్రబ పండ్లకి సాదృషంగా ఉంది ఈరోజు అంటే మతపరమైన జీవితం కుల్లిపోయింది కుల్లిపోయింది అంటే పులిసిపోయింది అని అర్థం కులి కులిపోవడం అంటే పులిపు సంబంధించింది కదా పులిసిపోయింది కాబట్టి ఓ స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెం పిండి అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది అని ప్రభు జ్ఞాపకం చేసింది కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ పర్లోకరాజని దేనితో పోల్చాలన్నాడు ప్రభువే ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంల పిండి మూడు గంపల మూడు మూడు మూడు తూములు మూడు కొలతలు ఆ మూడు కొలతల పిండి మంచి పిండిలో అంతకుముందు దాచిపెట్టుకుంది పాత నిబంధన కాలపు పిండి అది అంతకుముందు దాచిపెట్టుకున్న ఆ పులిసిన పిండిని తీసుకొచ్చి తక్కిన మంచి పిండితో కలిసిన పిండితో పోలి ఉంది ఇప్పుడు అంతా పులిసిపోయింది అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తుంది దాని చెప్పడానికి నీకు ఆత్మీయ నడిపింపు అవసరము దాన్ని వినడానికి వాళ్ళకి కూడా ఆత్మీయ నేత్రాలు అవసరం చెవుల అవసరం కానీ ఈ రోజు మతపరమైన జీవితంలో వీటిని వినడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు హేట్ స్పీచ్ కింద మిమ్మల్ని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మీ మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు త్వరలో కాబట్టి కొంత పరిస్థితులని పరిసరాలను గమనించి వాక్యం ప్రకటించడం నేర్చుకోండి దేవుని ఆత్మ నా మీద దనదన వాక్యం చెప్పడం కాదు సిద్ధపడాలా కరెక్టే కానీ అక్కడ పరిస్థితులను గమనించాలా కాంటాక్ట్ చూడాలా ఎవరున్నా అక్కడ వాళ్ళు అన్నిలా లేక ఆత్మలో బాగా ఎదిగిన సేవ దేవుని బిడల అవన్నీ లేక పాలు దాగే పిల్లలా పాలు దాగే దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళని గమనించి నువ్వు ఇవన్నీ వాక్యాలు చెప్పడం నేర్చుకోవాలి ఎక్కడ పడితే అక్కడ వీటిని ప్రకటించద్దు చాలా జాగ్రత్తగా నువ్వు వీటిని అర్థం చేసుకుని చెప్పాలి కాబట్టి ఈరోజు ప్రభు అంతా మాట్లాడుతున్నాడు ఇది యుగ సమాప్తిలో దేవుని యొక్క బిడలు ఏరీతిగా తయారైనరు వాళ్ళు ఎక్కడికి పోతున్నారు తిరిగి షినార్కి పోతున్నారు తిరిగి పాత జీవితానికి పోతున్నారు అందరు విడిచిపెట్టి ప్రభుని తిరిగి పాత జీవితానికి పోతున్నారు అంటే నామకరణంగా ప్రభుని వెంబడిస్తున్నారు కాని వాళ్ళు తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే పాత జీవితంలో ధన ధనం ఎక్కువ ఉంది ఐశ్వర్యానికి సంబంధించిన అందుకే వాడు సైతానుడు మన ప్రభుని శోధిస్తే అప్పుడు మన ప్రభు పడిపోతుండేమో ఐశ్వర్యానికి ఆయన దేనికి పడ్డాడు ఎందుకంటే నాలో పాపం ముందని రుజువు పరచగలడు ఎవడన్నా అని సవాల్ చేసినవాడు ఆయన ఒక్కడే సృష్టిలో ఇంతవరకు ఎవ్వరు ఆ సవాల్ చేయలేకపోయినారు ఎందుకంటే మన ప్రభు జీవించినంతగా పరిశుద్ధంగా పర్ఫెక్ట్ గా ఈ లోకంలో ఎవరు జీవించలేరు ఏ మత స్థాపకుడు జీవించలేకపోయాడు ఆయనని ఎవ్వరు కూడా ఛాలెంజ్ చేయలేరు ఆయనలో అపవిత్రత ఉంది ఆయనలో తప్పిదములు ఉన్నాయనేసి ఎవ్వరు లెక్క పెట్టలేకపోయారు యాజకుడే ఆయనని సిల్వే శిల్వకు అప్పగించటానికి ఆయన మీద ఎన్ని నేరాలు మోపినా ఒకటి కూడా నేరంలాగా కనిపించలేదు ఎందుకంటే ఆయన మీద ఏ నేరం ఉండడానికి వేయలేదు ఎందుకంటే బలి పశువు అర్పిస్తున్నప్పుడు మీద ఎటువంటి మచ్చ ఉండద్దని ఉంది లేవికాణంలో మనం చూస్తాం కాబట్టి ఎటువంటి నింద లేని వాణి వలే అతడు సైన్యాధిపతికి కనిపిస్తున్నాడు సైన్యాధిపతి కింద నిలబడ్డాడు సిలవ మరణం ఆయన నిజంగా ఏ తప్పు అని ఆయన సాక్షిస్తున్నాడు ఆయన గురించి అక్కడ వాక్యం ఇంకెక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్క వాక్యాన్ని మీకు చూపించేసి ఈ రోజు నేను ఈ యొక్క దర్శనాన్ని ముగించుకుంటున్నాను యుగ సమాప్తికి వచ్చేటప్పటికి మతపరమైన జీవితం ఐశ్వర్య బోధతో నిండి ఉంది అనేది ఈ యొక్క ఐదవ దర్శనం మనకి చేస్తుంది ఐశ్వర్య బోధ ఎక్కడ చూసినా ధనం ధనం ధనం ధనమే మతపరమైన జీవితం ధనానికి మూలం ఎందుకంటే అది క్యాల్కులేషన్స్ ప్రసంగి చివరి భాగానికి వచ్చినప్పుడు మనం చూస్తాం చివరి భాగంలో చూస్తామా నీటిపైన నీ ఆహారాన్ని వెదజల్లము తగిన కాలంలో తిరిగి మీకు వస్తుందని ఉంది వాక్యం నీటి మీద ఆహారాన్ని మీద చల్లితే తగిన కాలంలో అది తిరిగి మీ దగ్గరకు వస్తుంది వాక్యం ఉంది అక్కడ దాని దేనికి సంబంధించింది నీరు దేనికి సంబంధించింది ఆహారం దేనికి సంబంధించింది ఎందుకు చల్లాలా నీటి మీద ఆహారం చల్లితే చాపలు తినేస్తాయి అండ్ ఏమైనా జీవరాశ్ర ఉంటే కానీ ఎందుకు దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నీ ధనాన్ని ఎక్కడ నువ్వు స్పెండ్ చేయాలా ఎక్కడ ఖర్చు చేయాలని చూపిస్తున్నాడు నీరు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యము దేవుని బిడలకు సాదృశ్యము సంఘానికి సాదృశ్యము నీ ధనాన్ని సంఘం కొరకు దేవుని బిడల కొరకు ఖర్చు పెట్టాలా బీదల కొరకు ఖర్చు పెట్టాలా అవసర దశలో ఉండే వారిని ఆదుకోవడం కొరకు ఖర్చు పెట్టాలా బీద ఖర్చు పెట్టాలా రోగుల కొరకు ఖర్చు పెట్టాలా అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఇక్కడ వాళ్ళ నుంచి దోచుకోవాలా అని ఎక్కడ లేదు వాక్యం ఐశ్వర్యానికి సంబంధించిన బోధ అదే పీనుగా ఎక్కడ ఉంటుందో గద్ద అక్కడ పోగనని మత సువార్థన ప్రభు చెప్పిండు కాబట్టి యువసమాప్తి కష్టపడికి మతపరమైన జీవితము పీనుగలాగా తయారైతుంది గద్ద వచ్చి దాన్ని దోచుకుంటుంది దాని నుంచి పొందుకుంటుంది కాబట్టి ఈ గద్ద పక్షికి సంబంధించింది కదా సర్పముల తేళ్లకు సంబంధించింది దాని విషయాన్ని జ్ఞాపని సర్పముల తేళ్లు ఈ యొక్క ధన వ్యామోహంతో ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తుండే అందుకే మతార్తలు చూస్తాము మనం అన్ని చూస్తాం ప్రభు అన్నాడు ధనవంతునికి సంబంధించిన ఉపమానం చెప్పిండు కదా ఏమని చెప్పిండు అంత బాగానే ఉంది కానీ నీకొకటి పొదవుగా ఉంది ధనాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదు కాని ఏమి తప్పుందో చెప్తున్నాడు ధనం సంపాదించుకున్నాక ఏంది అది నీ మనసు అంతా మీద ఉంది అంటే ఆ ధనాన్ని నువ్వు నీ దేవతలాగా మార్చుకున్నావు కాబట్టి దాన్ని అంతటినీ బిదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అసలైన ధనం ఏందో నేను నీకు చూపిస్తా అన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాను అప్పుడు ఏమైంది ధనవంతుడు ధనవంతుడు ఏం చేసి దుఃఖపడుతూ వాపస్ వెళ్ళిపోయింది ఎక్కడ వెళ్ళిపోయాడు అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలా ఆయా బబులోనికి వెళ్తారన్నట్టు బబులోనికి ఎందుకు వెళ్తారన్న విషయానికి అర్థం చేసుకోండి అక్కడ ధనాన్ని జమ చేసుకుంటారు వీళ్ళు షీనారు ప్రాంతానికి పోయి వాళ్ళ తూముతో వాళ్ళ అపవిత్రతతో అది అంతా గంప అపవిత్రతతో నిండి ఉంది అన్న విషయాన్ని దేవుడు మనతో అంటే యుగ సమాప్తిలో మతపరమైన జీవితం అపవిత్రతతో నిండిపోయింది అంటే అది సంపూర్ణంగా అపవిత్రంగా తయారైపోతుంది దోషమూర్తి కదా చూడండి ఒకసారి తెశలోనికి రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని ఎప్పుడు మీకు చూపించలే బహుశా మనం ఫస్ట్ టైం చూస్తున్నాం మేము తెశలోనికి రాసిన పత్రిక రెండవ పత్రిక యుగ సమాప్తి ఏం జరుగుతుందన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ పౌలు ద్వారా తెస్రాసిన పత్రికలో బయోలో రెండే గుంపులు కృత నిబంధన మంచి దేవుని యొక్క మర్మంలో దేవుని యొక్క జ్ఞానంలో బాగా బలపడ్డ సంఘాలు రెండే అనిపిస్తాయి ఒకటి తెశలోనికా సంఘము రెండవది బెరియా సంఘం కానీ బెరియా సంఘం ఫస్ట్ దేవుని జ్ఞానంలో ఎదిగిన సంఘాలలో రెండవ సంఘము తెస్లోనిక తెస్లోనిక సంఘంలో రాసిన ఆ వాక్యాలు చూస్తే చాలా కష్టతరంగా ఉంటాయి అర్థం చేసుకోవడం అంటే వాళ్ళంతగా ఆత్మలో వాక్యంలో బలపడ్డ సంఘం అన్నట్టు వాళ్ళకంత బలమైన వాక్యాలు చెప్పింది తెస్లోనిక రాసిన పత్రికలు ధ్యానిస్తే అట్లుంటాయి అన్నట్టు కాబట్టి ఏడవ వచనం రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక మర్మం గురించి పౌలు మాట్లాడుతున్నాడు యుగ సమాప్తిలో అది బయల్పరచబడుతుంది అని చెప్తుండే ఆ మర్మం ఏంది చూడండి ధర్మ విరోధ సంబంధమైన మర్మం ధర్మ విరోధమైన ధర్మ విరోధ సంబంధమైన మర్మం అది అంటే ధర్మానికి విరోధమైన మర్మం చెప్పండి ధర్మం అంటే ఏది ధర్మశాస్త్రం దేవుని వాక్యానికి విరోధమైన ఒక మర్మం అది అంటే ఒక సీక్రెట్ మర్మం అంటే సీక్రెట్ ఇంగ్లీష్ లో మిస్ట్రీ ఆఫ్ ఇనిక్విటీ అని ఉంది ఇన్ఇక్విటీ అంటే కూడా ఎహెచ్కల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఏం సంబంధించి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తూరా సంబంధించిందా పోయినవరం అటు పోయిన వరం మూడవ వచనం ముందు రెండవ వచన చివరి భాగాలు నరపుత్రుడ తూరు అధిపతిని తో ఇలాగ ప్రకటింపు ప్రభువుకు యహో సెలవు గర్విష్డ వై నేను ఒక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనయ్యున్నాను అని నీవు అనుకుంటే దేవతను నేనే దేవుణ్ణి అనుకున్నాడంట అదే దుష్టత్వం దుష్టత్వం దేనికి సంబంధించి అనేసి మర్మం ఆ మర్మం గురించి మాట్లాడుతున్నాడు యుగ సమాప్తిలో అది మర్మం అన్నట్టు మర్మం అంటే ధర్మ విరోధమైన మర్మం నువ్వు మనిషివి ఆయన దేవుడు ఆయనకి ఆయనకి బదులుగా నువ్వు దేవుళ్ళగా ప్రవర్తిస్తున్నావు అది ధర్మానికి విరోధం చూడండి నేను దేవుణ్ణి నీవు దేవుడవు కాక మానవుడవ ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు నువ్వు మానవుడివే అయిన గాని నేను దేవుణ్ణి అనుకుంటున్నావు ఈ లోకంలో చాలా మంది దేవుణ్ణి అనుకుంటున్నారు ఒక పాస్టర్ చెప్తున్న నేను వాక్యం విన్నా కీర్తన గ్రంథంలో ఉంది మీరు దైవంలు అని చెప్పబడింది మీరు చదవలేదా అంటాడు మన ప్రవ్వే జ్ఞాపకం చేసాడు వాక్యం మీరు దైవములు అనుంది ఉందా ఒక పాసర్ అంటుంటే నేను విన్న వాక్యం నాకు చాలా కష్టతరంగా అనిపించింది దేవుడు ఉన్నాడు మనుషులని సెకండ్ లెవెల్ దేవునిలాగా తయారు చేసిండట ఉంది అడ కదా అయితే అది చాలా కష్టం ఆ వాక్యం చెప్పడం కూడా మీరు దైవంలు అని రాయబడిందని మీకు తెలియదా అంటాడు ప్రభు మన ప్రభువు ఆ యాజకులతో మాట్లాడు సంభాషిస్తాపడు అంటాడు మీరు దైవంలు రాయబడింది మీరు చదవలేదా అంటాడు అంటే మనుషులు కూడా అంటే మీరు అర్థం చేసుకోవాలి మనకు అది అర్థమవుతుంది వాక్యం అంత కష్టతనం ఏం లేదు మీరు దైవంలు అని రాయబడింది అంటే అర్థం ఏంటంటే ఆయన స్వరూపంలో తయారు కాబట్టి దేవుని బిడలం మనం కానీ మనం దేవుళ్ళం కాదు కదా కానీ వీడు గర్విష్ఠించండు నేను దేవుని అన్నంతగా ఈరోజు జరుగుతుంది అదే కదా మన ప్రభుకి రావాల్సిన మహిమ ఎవరు తీసుకుంటున్నాడు ఈరోజు చెప్పండి దేవుళ్ళ కాదా ఎవరా దేవుళ్ళు ఎవరికి నువ్వు చప్పట్లు కొడుతున్నావు నువ్వు ప్రభు కొడుతున్నావా ఇంకొనకన్నా కొడుతున్నావా ఆరాధన మధ్యలో ఒకరికి నువ్వు చప్పట్లు కొడుతున్నావు ఒక్కరి నువ్వు పొగుడుతున్నావు కాబట్టి వాడు దేవునిలాగా లాగా గొప్ప జనం ఎందుకు హత సాక్షులు అవుతారన్న విషయాన్ని మనం జ్ఞాపనిస్తున్నాం వాళ్ళు ఎందుకు దేవుని చేత తృక నింపబడ వాళ్ళు దేవునికి రావాల్సిన మహిమని మనిషికి మతపరమైన జీవితం ప్రపంచం అది జరుగుతుంది వాళ్ళు దాన్ని మోస్తున్నారు గొప్ప ఆ గంపని మోస్తుంది మతపరమైన సంఘాన్ని మోస్తుంది అది ఆ మతపరమైన సంఘంలో ఏముంది ధర్మ విరోధం ఆ గంపలో ధర్మ విరోధం ఉంది ఇప్పటికే క్రియా చేయి గాని ఇది వరకు అడ్డగించవాడు మధ్య నుండి తీసివేయబాడు వరకే అడ్డగించను సరే ధర్మ విరోధం అనేది చెప్తున్నా అక్కడ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే ఉందంటే దుష్టుని యొక్క పని అంతా అన్న విషయాన్ని జ్ఞాపించు ధర్మ అంటే దేవునికి విరోధంగా అన్న విషయాన్ని జ్ఞాపని దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క నియమాలకి విరోధంగా వాడు స్థాపిస్తున్నాడు శ్రీనారు ప్రాంతంలో పోయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది పౌలు అవన్నీ విషయాలు అర్థమైనాయి ఖచ్చితంగా అర్థమైన లేకుంటే రాయడం అనుకు అదొక మర్మంలాగా ఉంది మన కాలానికి అవన్నీ బయలుపరచబడుతున్నాయి ఎందుకంటే అది ఆయన రాకడ సమీపం ఉంది అన్ని సూచనలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇవన్నీ బయలుపరచబడాల మన గొప్పతనం కానే కాదు మన క్రియలు అసలే కాదు కేవలం ఆయన కృప వలనే ఇవన్నీ మనకు బయలుపరచబడుతున్నాయి మన ఇంటెలిజెన్స్ కానే కాదు మన చదువు కానే కాదు మన బ్యాక్గ్రౌండ్స్ అసలే కాదు ఏ కూడా మనం స్పెషల్ కానే కాదు కాబట్టి దేవుని కృప వలనే ఆయన ప్రేమ వలననే ఇవన్నీ మనకి బయలుపరచబడుతున్నాయి పాత కాలంలో మనం చూస్తాము యూధా యూధ పత్రిక ఎప్పుడన్నా ధ్యానించారా మీరు యూధపత్రిక ఒకటే కదా అధ్యాయము యూధ పత్రికలో మోసే మోషే శవం గురించి మికాయలు దూత లూసిఫరు కొట్లాడుతూ ఉంటారు లూసిఫర్ ఎందుకు కొట్లాడుతున్నాడు అంటే ఆయన మనిషి ఆయన శవం నాకు కావాలా అని కొట్లాడుతున్నాడు ఎందుకు కొట్లాడుతున్నాడు మీరు బాగా అర్థం చేసుకోండి మోసే చాలా గొప్ప దైవజనుడు అటువంటి వాడు ఒక్కడు పుట్టలే పాత నిబంధన కాలంలో కానీ ఆయన కంటే మన ప్రభు ఎందుకంటే మోషే ఆరు లక్షల మందిని ఐగుప్తలకి వెళ్ళి బయటకి తీసుకొచ్చాడు కానీ మన ప్రభు ఆయన కంటే శ్రేష్ఠుడు ప్రపంచం అంతటి నుంచి చీకట్లకు వెళ్లి మనుషుని బయట తీసుకొస్తున్నాడు అంత గొప్ప దేవుడు మన ప్రభు కాబట్టి మోసే శవము ఆ రోజు సైతాని చేతికి దొరికింటే ఈరోజు ఆయన శవము ఆయన ఏమంటారు సమాధి ఉండేది దానికి ఒక పెద్ద చర్చి కట్టేసి అందరు దానికి పూజించి ఈరోజు అందుకు దేవుడు ఆయన శవానికి కనిపించనీయకుండా దాచిపెట్టిండనుంది వాక్యం అంటే మికాయలు దూత బైబిల్లో చూస్తాం దూతలకి ఒక స్పెషల్ పని అప్పగించిండు గాబ్రియలు దూత అంటే కేవలము రక్షకుడు పుట్టాలా ఆయన పుట్టబోతుండు అన్న విషయం చెప్పడం కొరికే మన ప్రభు పుట్టబోతుండని చెప్పడం విషయం గురించే గాబరి పంపిండు కానీ దళిలందలో చూస్తాం మనం గాబ్రియలు కొట్లానలేడు లూసిఫర్తో లూసిఫర్తోని కొట్లాడాల్సిన వాడు మిఖాయిలు అక్కడ ఎందుకంటే మిఖాయిలు దూత సైన్యాలకు అధిపతి లాగా ఉంటాడు మన ప్రభు ప్రతిని ప్రభు పక్షంగా కాబట్టి మికాయిలు దూత లూసిఫర్తోని కొట్లాడడానికి మిఖాయిలు దూత తగిన దూతలు దేవుని దూతలు కలిసి లూసిఫర్ని అక్కడి నుంచి మనం చూస్తాం కాబట్టి వాళ్ళు ఏదైనా అక్కడ కొట్లాడుతున్నారు దాని అర్థం ఏంటంటే లూసిఫర్ అవకాశం ఏదియలేదు దేవుడు అక్కడ ఒకవేళ ఇచ్చింటే ఆ రోజు ఆ మందిరాన్ని స్థాపిస్తే ఏం సులమును మందిరం కూడా ఉండకపోయేది ఈరోజు సరే ఈరోజు లేదు పాత నిబంధన కాలంలో ఉండకపోయేది ఎందుకంటే అంత మందిరం అయిపోయింది మోసే మందిరం కాబట్టి దేవుడు మోసే ఆ రీతిగా పూజించబడి మనుషులందరూ విగ్రహారధికులు కావద్దన్న సంకల్పంతో ఆ రోజు ఆ శవాన్ని దొరకని అట్లా అర్థం చేసుకుంటున్నాను సరే కానీ వాడిని అడగించేది మికాయల్ దూత అన్న విషయం మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఈ మధ్య చాలా జాగ్రత్తగా వింటున్నాను బోధలలో ఈ బోధలు బయటకు వస్తున్నాయి సైతాన్ని అడ్డగించేవాడు పరశుధాత్ముడు అని బోధ ఉంది కానీ ఎప్పుడన్నా అర్థం చేసుకోండి పరుశుధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు కానీ సైతాన్ని ఎదిరించడానికి కాదు సైతాన్ని ఎదిరించాలంటే వాక్యమే ఇది ఖడ్గం ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో కదా ఖడ్గంతోనే వాడిని ఎదిరించాలా అంటే వాక్యంతోనే ఎదిరించాలా ముఖ్యంగా ఆత్మ వలనైన ఖడ్గం అంటే నువ్వు వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆత్మ అంటే సత్యం ని గ్రహించి వాక్యాన్ని వాడినప్పుడు వాడు ఓడిపోతాడు ఉత్తగా వాక్యాన్ని వాడితే వాడు ఓడిపోడు ఎందుకంటే వీడికి సత్యం తెలియదు అనుకుంటాడు వాడు బట్ నిన్ను ఓవర్కమ్ చేస్తాడు వాడు ఆ రోజు చూస్తాం మనము శిష్యులందరూ దయాలను వెలగొడుతుంటే కొంతమంది పోయి దయ్యాన్ని వెలగొడితే ఆ దయ్యాలు వాళ్ళ మీద పడి వాళ్ళని రక్కేసి మీరు చూస్తారు ఆ వాక్యం అది విషయం సువార్తలలో చూస్తాగా అపోస్త కూడా చూస్తాం కరెక్ట్ అపోస్త కూడా అవి వాళ్ళని రక్కేస్తాయి ఎందుకు రక్కేస్తాయి అంటే వాడు కేవలం వాక్యాన్ని మాట్లాడుతున్నాడు సత్యాన్ని తెలుసుకోకుండా కాబట్టి ఆత్మ వాళ్ళైనా కట్గమంటే నువ్వు సత్యాన్ని గ్రహించి వాడినప్పుడు వాడు ఖచ్చితంగా కూలిపోతాడు మన ప్రార్థనలకు ఎందుకు జవాబులు వస్తాయి మనం ఆయన దేవుడు మనం చూపించింది ఏంటంటే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని నువ్వు సత్యాన్ని గ్రహించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన విజయం ఎందుకంటే వీడికి కరెక్ట్ మీరు తెలియని దాన్ని ప్రార్థిస్తున్నారు తెలియని దాన్ని ఆరాధిస్తారు మేము ప్రభు బట్టి మనం తెలిసిన దానినే ఆరాధిస్తున్నాం అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ధర్మ విరోధమైన మర్మం అంటే ఏంటంటే వీళ్ళందరూ పోయి షినారు తిరిగి స్థిరపరుస్తున్నారు ఏందది అపవిత్రతను హేయమైనది ప్రతి అపవిత్రమైన ఆత్మకు దయ్యములకు అది నిలయం అంటే రకరకాల బోధలు మంతపరమైన బోధలు మనుషుల కల్పితాలు అన్ని అక్కడ ఉంటాయి అక్కడ ప్రభుకి సంబంధించింది ఏముండదు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము ప్రభునే స్థుతిస్తున్నాం హలలియ పాటలు పాడుతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు అక్కడ పోయి పెద్దగా స్థాపించి గంభీరంగా పాటలు పాడడం అవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు నెబ్బు ఏ రీతికి అయితే ఆ ప్రతిమ నిలబెట్టిండ్రో వాళ్ళు అక్కడ నిలబెట్టబోతున్నారు అది ఒక రీతికి చెప్పాలంటే కాబట్టి మత్తయ్యసు వార్తలో ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం అది నేను మీకు చూపించి ముగిస్తాను వాక్యం ఈ రోజుకి చూడండి మత్తయ్య సువార్త ఇరవై అధ్యాయం పదిహేన వచరంలో దానియలు ప్రవచానికి జ్ఞాపం చేసి మన ప్రభు యుగ సమాప్తి జరుగుతుంది కాబట్టి ప్రవక్త అయిన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు కాబట్టి ఈ గంప హేయానికి సంబంధించింది నాశనకరమైనది అది అపవిత్రమైంది నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచిండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక చూడండి పరిశుద్ధ స్థలము అంటే ఎక్కడుంది చాలా మంది ఏమంటారు అంటే ఈశా దేశంలో మళ్ళా తిరిగి మందిరాన్ని గడతారు మళ్ళా పరిశుధ స్థలంలో బలర్పిస్తారు అవన్నీ చెప్తున్నారు వాళ్ళు కానీ ప్రభు మనం చూపిస్తున్నాడు చదువువాడే గ్రహిస్తాడు వినేవాడు కాదు చదువువాడు గ్రహించిన గాక ఏందది ఇవన్నీ ఆత్మీయమైనవి పరిశుద్ధ స్థలము ఎక్కడుంది నీ శరీరమే దేవుని ఆలయము నీ హృదయమే పరిశుద్ధ స్థలం నీ హృదయంలో ఈ నాష్టకరమైన హేయ వస్తువు ఉంటుంది ఏందది అపవిత్రతకు సంబంధించింది దోషానికి సంబంధించింది నీ చేతులంత దోషంతో ఉన్నాయి యుగ సమాప్తిలో మతపరమైన జీవితము దోషంతో ఉంది పర్లోక రాజ్యము తప్పు త్రోవబట్టింది పర్లోక రాజ్యము పులిసిపోయింది అది దోషమూర్తిగా తయారైంది అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి చదువువాడు గ్రహించుగాక ఈరోజు మనం గ్రహించాల ఈ దోష్ ధర్మ విరోధమైన మర్మం ధర్మ విరోధమైన మర్మము నాశనకరమైన హేయ వస్తువు ఇవన్నీ ఒకటే సంబంధ ఒకటే విషయాలని సూచిస్తున్నాయి యుగ సమాప్తిలో సంపూర్ణంగా దోషంతో నిండి ఉంటుంది మతపరమైన జీవితం అందుకు అందులో నుంచి మనల్ని బయట తీసుకొచ్చింది మన ప్రభు ఆయన కేవలం ఆయన ప్రేమనే మన మీద చూపించిన ప్రేమ మనం బయట రాగలం లేకుంటే మనం రాకపోతుంటే మనకి ఇంకా ఇష్టం వాళ్ళకి వెళ్ళి బయటకు చాలా బాధ ఉండే కదా ఎందుకన్నా నన్ను తోసేసినారు ఎందుకన్నా నన్ను ధృవీకరించారు నేనేం తప్పు చేసినాను అని బాధపడ్డం మనం కొంతకాలం ఎందుకంటే బబులోని అంటే ఇష్టం మనకి తిరిగి పోవాలా బబులోని అంటే వైభవం ఉంది నుంచి బయటకు వచ్చినాక ఏడ్చింటారు లేదా వాళ్ళు మాకు అక్కడే బాగుండే తెల్లగడ్డలు కీరకాయలు మాకు బాగా దొరికింది మాంసం బాగా దొరికింది అని బాధపడర లేదా కానీ ప్రభు వాళ్ళని ఎందుకు బయట తీసుకొచ్చిండు పర్లకు రాజ్యము తిండికి సంబంధించింది కాదు అన్న విషయాన్ని జ్ఞాపం చేసిండు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ నాట్ డ్రింకింగ్ అండ్ మెరీ మేకింగ్ అని చెప్పిండు అది పరిశుద్ధాత్మ ఆనందం సంతోషం అన్న విషయాన్ని జ్ఞాపం చేసిండు కాబట్టి ఈ లోకాతీతమైన వాటిలో ఆనందం ఉండదు ప్రభునంద్ ఆనందం ఉంటది ఎల్లప్పుడూ అందుకే ఆనందం ఆనందించమని చెప్పి పావులు భక్తుడు కాబట్టి మనం అందులో నుంచి వచ్చినాం మనకు ఆనందం ఉంది కానీ ఏదో ఒక రకమైన బాధ ఉంది సెపరేట్ అయినాం కదా అన్న బాధ ఉంది కానీ నువ్వు ఎక్కడి నుంచి సపరేట్ అయినావు ఈ లోకం నుంచి సెపరేట్ అయినావు కానీ ఆయనతో పాటు నిత్యము శివన పర్వతాన్ని నివసిస్తున్నావు ఆ ఆనందం నీకుందా ఈరోజు ప్రత్యక్ష నీకు అనముందా నాకు పోయినవరం ఒక విషయం జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే నేను అంబార్పేట రోడ్ నుంచి ఇంటికి వెళ్తున్నాను అక్కడ ఒక శ్మశాన వాటిగా ఉంది ఒక వేరే మతస్థులది అక్కడ బోర్డు ఉంది ఏంటంటే ఇక్కడ స్థలం ఇంగ్లీష్ రాసిండు ప్లీజ్ కోఆపరేట్ దర్ ఇస్ నో ప్లేస్ ఫార్ ఇన్ దిస్ బరియల్ గ్రౌండ్ అనేది రాసిండు అంటే ఇక్కడ సమాధి చేయడానికి ఇంకా స్థలం లేదు ఎందుకంటే ఆల్రెడీ అంతా అయిపోయింది రెండే రెండే మతాలలో సమాధి చేస్తారు శవాని కదా కాబట్టి ఆ మతస్థులు రాసి పెట్టుకున్నారు ఓహో ఇది వాళ్ళకు కూడా సమస్య మనకే కాదు క్రిస్టియానిటీలో కూడా సమాధి తోటలు నిండిపోయినాయి ఇప్పుడు నారాయణలో స్థలం లేదు ఆ ఇంగ్లీషోలో సమాధులు అన్ని తొలిచేసి ఇండియన్స్ పెట్టేసారు ఇండియన్స్ కూడా దాటిపోయింది స్థలం ఎక్కడ చూసినా అన్ని దాటిపోతున్నాయి మరి సమాధి కాబట్టి ఏం చేస్తారంటే మీ తాతలు చచ్చిపోయిన శవం సమాధి ఎక్కడుందో అది తవ్వేసి మీ తండ్రిని పెడతాము మీ తండ్రి చచ్చిపోయిన శవం ఎక్కడో స్థమాధి ఎక్కడో చూసేస్తే మీ తల్లిని పెడతాం తర్వాత భవిష్యత్తులో నీధి పెడతాం అదే నడుస్తుంది కథ నేను అదే సమాధి మీద సమాధి అంటే అర్థం అది లెవెల్స్ అదే అది తెలివి అంటే కదా మనము మన సొంత తలంపులు ఉపయోగించి చేస్తున్నాం మటిలో గోవాలా క్షమా మటిలో గోవాలి కదా కానీ స్థలాలు లేవు పోయి ఉన్నాడు అదే విషయం జ్ఞాపకం చేసింది చర్చిలో ఉంటే మీకు స్థలం దొరుకుతుంది టెన్ థౌసండ్ నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన చర్చ్లో ఉంటే మెంబర్షిప్ లాగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఫ్యామిలీకి తర్వాత చనిపోతే టెన్ థౌసండ్ ఇస్తారు స్థలానికి అప్పుడు మీకు ఆ స్థలం వస్తుంది తోపిస్తే అంతా అయిపోతుంది అంతా లెక్కలు అవుతాయి మళ్ళీ చర్చలో లేరు కదా మీరు మీకు స్థలం ఓడిస్తాడు నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయం మీరు బయటకు వచ్చిన సరే నేను మీ మీ విషయం అట్లా మనం రక్షణ పొందిన వాళ్ళం కదా ఎప్పుడు పోతేముంది మనకి ఫరక పడదు కదా ఒకటి ఏంటంటే నీ ఇంటిని చక్కపరచుకోవాలా అది ఫస్ట్ పాయింట్ మీ పిల్లల విషయంలో మీ భార్య విషయంలో మీ భర్త విషయంలో మీరు అన్ని లెక్కలు చక్కబెట్టుకోవాలా అది చాలా ఇంపార్టెంట్ నేను మీకు అందుకే ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను తర్వాత వాళ్ళు తిట్టుకొని వాళ్ళ విశ్వాసం పోగొట్టుకోవద్దు కేవలం నీవు నుంచి మా నాయన సరిగా చేయకపోయింది అనేసి పిల్లలు నిన్ను వాడి విశ్వాసం రక్షణ పోగొట్టుకుంటాడు వాడు కాబట్టి అన్ని లెక్కల్లో పర్ఫెక్ట్ గా మనం ఉండి మన కాలం ముగ్గుకోవాలి నీ ఇంటిని చక్క అంటే అర్థం అన్ని విషయాల్లో మనం కరెక్ట్గా ఉండాలి అన్ని విషయంలో ఆయనకి యోగ్యనిగా మనం కనిపించుకోవాలి మనం మన జీవిత కాబట్టి మీకు చెప్పినాను ఒకవేళ పరిస్థితులలో అట్లా జరిగితే నేను మీకు ఆ కూడా చెప్పినా ఎవరి ఎవరిని పట్టుకుంటే ఈ పనులు కూడా మీకు అవన్నీ నేను మీకు లెక్కలు చెప్పినా మీ పిల్లలకి పెళ్లిళ్ళు కావనేసి సమాధి తోటల స్థలం దొరకదు అన్న బాధ మీకు అవసరం లేదు ఎందుకు మీరు బయటకెళ్ళి వచ్చారు కాబట్టి బౌలోని విడిచిపెట్టి బయటకు వచ్చారు కాబట్టి మీకు ఇవి కొరత అనడానికి వెళ్లేదు ఎందుకంటే ఆ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయని మీకు చూపించిన నేను అంటే నేనేదో స్పెషల్గా మీకు చెప్తలేను కానీ దేవుడు మనం చూపించిన మార్గం అనేసి ఎన్ని నాలుగైదు పెళ్లిళ్ళు చేసినాము ఇక్కడ మనం చేయలేదా మనకి లైసెన్స్ కూడా లేదు మళ్ళా లైసెన్స్ లేకుండా పెళ్లిళ్ళు చేసినాము లక్ష రూపాయలు హాల్స్కి ఉంటే ఇక్కడ ప్రియకుడు చేయించినాం అవన్నీ ప్రభువే సమయంలో నడిపిస్తున్నాడు అన్ని ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతే మీకు ఎవరు పెళ్లి చేస్తారో నేను చూస్తా అని సవాల్ చేసిన పాశాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి కూడా పెళ్లి లేవుడు విధానం అది అంటే నేను అనేది ఏంటంటే బబ్బులు నుంచి బయటకు వచ్చిన తర నన్ను ప్రభు విడిచిపెట్టిండా అని అనడానికి వీళ్ళద్దు ఆయన నిన్ను తీసుకుని నడిపించాడు కాబట్టి యుగ సమాప్తి వరకు నేను నడిపిస్తాడు ఇదిగో సదాకాలం నేను మీతో పాటు తోడై ఉంటాను అన్నాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం వెళదాం అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు అతనికి వదనాలు చెబుదాం కళ్ళు మూసుకుంటే ప్రార్థిస్తాం పరుశుద్రాగు దేవ వదనాలేసయ్య ప్రభు మీరు మాకు చూపిస్తున్నారా పర్లోక రాజ్యం ఏ రీతిగా తప్పిపోయిందో పర్లోక రాజ్యం ఎక్కడి నుంచో వస్తుందని అందరూ పైకి చూస్తుంటే ఓ గలలీలారా మీరు పైకి ఎందుకు తేరుచేస్తున్నారు ఈ ప్రభు ఏ రీతి కొనిపోయినాడు అదే రీతిగా తిరిగి వస్తాడు ఆయన భూమి మీద అడుగు పెడతాడు కింద ఉంది పైన కాదు ప్రభు మీరు ఆ విషయాన్ని మాకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకురాదు కింద ఉన్న పర్లోకరాజ్యం ఏ రీతిగా తప్పిపోయింది తప్పిపోయిన కుమారునితో పోల్చబడింది తప్పిపైన సంఘంతో పోల్చబడింది తప్పిపోయిన స్త్రీతో పోల్చబడింది విధరాలతో పోల్చబడింది పోగొట్టుకున్న కాసుతో పోల్చబడింది సముద్రంలో వేయబడ్డ వలతో పోల్చబడింది మాకు చూపిస్తున్నారు ప్రవ్వా అది ప్రతి విధమైన నిలయం ప్రతి విధమైన అపవిత్ర ఆత్మలకు ఉనికి పట్టు అపవిత్రమైన పక్షులకు ఉనికి ఆ గంప చాపలు పడ్డ గంపకు పోలి ఉంది పిండి వంటకం స్థనమైన గంపగా పోలి ఉంది వేసవికాలకు పండ్ల గంపను పోలి ఉంది జబ్బు అంజరపు పండ్ల గంపను పోలి ఉంది ప్రవ్వా ప్రవ్వా ఆ జబ్బు అంజురపు పండ్లను పులిసిపోయిన పండ్లను ఎవ్వరూ బాగు చేయలేరు కేవలం మీరే మీరు తప్ప ఎవ్వరూ రక్షించలేరు నశించిపోయిన వారిని మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ ఆ ఇద్దరు స్త్రీలు దోషమూర్తిని మోస్తున్నారు మతానికి ఎంతో విలువనిస్తున్నారు ప్రపంచమంతట మతము ధన వ్యామోహంతో నిండి ఉంది ధనాన్ని ఆర్జించకుడి అంటే ధనానికే ప్రాధాన్యత ఇస్తుంది పెద్ద పెద్ద అంతస్తులు భవనాలు అంతఃపురాలు కట్టుకుంటున్నారు ప్రభా మతంలో శ్రీనారు ప్రాంతానికి వాటిని తీసుకెళ్తున్నారు ప్రభా ప్రపంచమంతటా ఈ లోకమే బబులనుకు స్థానంగా తయారైంది మీరు మీ ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి కొన్న మీ బిడ్డలు అపవిత్రమైన పక్షుల్లాగా తయారవుతున్నారు ప్రాభా అది భరించరాని బాధ వేదన మమ్మల్ని పట్టింది నాయన మేము ఈ విషయాలు ప్రకటించాలా వారికి ఈ మేము చూపించాలా ఎంతోమంది స్నేహితులున్నారు అందులో ఎంతోమంది బంధువులు మిత్రులు ఉన్నారు ప్రాభా అందులో వాళ్ళందరూ నశించిపోతున్నారు హత అవుతున్నారు ప్రభా వారికి ఈ చూపించి వారు కూడా అందులోంచి బయటకు వచ్చేలాగా చేపడండి మా గొప్పతనం గానే కాదు ప్రభావ మీరే మమ్మల్ని బయటి తీసుకొచ్చినారు మీ యొక్క కృపచేత మీ యొక్క ప్రేమ చేత వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం లక్ష నాలుగు నాలుగు వేల ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపుల దయచేసి సురక్షితంగా ఇంటికి చేర్చి మీరే మహిం పొందమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆ